And therefore, any experience is possible. Any experience of existence, that is what you are experiencing. Therefore, this is book and it is the existence of book that you are experiencing. I experience it, this, this is book and it is the expression of it. The table and it is the existence as table. You may say it's the existence of table. You may say of. Nama-rupa-buddhikalavara, half table and it is. అంతా ఒకటే ఎగ్జిస్టెన్స్ సత్యం గుర్తించిన వాడు యాజ్ టేబుల్ అంటాడు దర్ ఈస్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ బట్ స్టిల్ ఇట్ ఈస్ ది ఎగ్జిటెన్స్ యాజ్ స్టేబుల్ ఆర్ ఆఫ్ టేబుల్ వాట్ ఎవర్ వే యూ వాంట్ దట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ గ్యాప్ అంటే ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గ్యాప్ స్పేస్ దట్ ఈజ్ వాట్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ఒకేషన్స్ ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ దట్ యూ ఎక్స్పీరియన్స్ అజేత శంకర్లు శూన్యవాదాన్ని ఖండిస్తూ ఇట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ థింగ్ దట్ యూ ఎక్స్పీరియన్స్ Nobody can experience non-existence. Non-existence is always inferred by the mind. There is nothing like non-existence. Even when you experience non-existence, it is always with reference to something that exists, that you experience non-existence. Ikkara laddu ledu ante, laddu yokka experience, existence experience, ante bescheese laddu ledu anje palgane, అసలు లడ్డూ అంటే అనే ఎక్స్పీరియన్సే లేకుండగా యూ కెనాట్ సే దేర్ ఈజ్ నో లడ్డూ సో శూన్యం అప్సల్యూట్ ఈజ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ నథింగ్ నథింగ్ ఈజ్ ఆల్వేజ్ రిలేటివ్ టు సంథింగ్ ఇలాగేదో ఇదో మీమాంస వేదాంతం అంటే మరి ఇలాగే ఉంటుంది వేదాంతానికి సత్తా మీమాంస అని పేరు సైన్స్ ఈజ్ నామరూప మీమాంస వేదాంత ఈజ్ సత్తా మీమాంస అంటాలజీ అండి అంటాలజీ అంటారనుకుండా సో దట్ ఈజ్ వేదాంత ఎనీవే సో సత్యం అనేదాని మీద చెప్పాను నేను ఆ విషయాన్ని ఆ ఆత్మతత్వాన్ని అదే పరబ్రహ్మను బ్రహ్మ విద్యను గురువు శిష్యునికి బోధిస్తాడు తస్మై విద్వాన్ గురువుకి విద్వాన్ అని విశేషణం గురువు జ్ఞాని అనే అభిప్రాయం ఈ వచ్చిన వాడికి రెండు విశేషణాలు ఉన్నాయి ఉపసన్నాయ దగ్గరకు వచ్చినాడు ఉపసమ్మ అంటే సన్న అంటే అది ఉపసత్ సతు మీద నానేది ప్రత్యయం నా గురించి మీరు చెంత చేయకండి ఉపసత్ ఉపసత్తికి ఉపనిషత్తుకి తేడా ఏమిటండి నీ ఒక్కటే అంతే వాడు ఉపసన్నుడు వాడికి ఉపనిషత్తు కోసం వచ్చినవాడు ఉపసన్నుడు ఎందుకు ఇంకా నిష్ట కనుక నిష్ట కుదిరిపోతే ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వం అయిపోతుంది ఉపసత్ ఉపనిషత్ అనివే ఆ సతు మీద నానే ప్రచయం చేస్తే ఉపసన్న భిత్ భిన్న భిద్ భిద్ అర్భిత్ భిద్ భిదా భేదము భిన్న నానేది ఒక కృత్ప్రచయయమో ఏదో ఉంద చిత్ చిన్న అలాగనమాట సో ఉపసన్నాయ దగ్గరికి వచ్చినాడు జ్ఞానానికి దగ్గరగా వచ్చాడని ఉపసన్నాయ దగ్గరికి వచ్చాడంటే మరో దగ్గర ఏం కాదు జ్ఞానానికి దగ్గర వచ్చాడండి ఉపసన్నాయ సమ్యక్ యోగ్యమైన పద్ధతిలో వచ్చాడండి యథావిధిగా సమ్యక్ ఉపసన్నాయ సరైన పద్ధతిలో రావాలి కదా సో సప్రాప్రియేట్ అని ఇప్పుడు అప్రాప్రియేట్నెస్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మన ఇళ్లలో భోజనానికి వెళ్ళేప్పుడు చెప్పులు బయట వదిలి వెళ్తారు అసలు ఇంట్లోకి వెళ్ళేప్పుడే చెప్పులు బయట వదులు వెళ్తారు ఒకవేళ పోనీ ఇంట్లో చెప్పులతో వేలాడుతున్నా భోజనం దగ్గరికి వెళ్ళేప్పుడు చెప్పులు వదిలి వెళ్తారు పాశ్చాత్య దేశాల్లో అయితే భోజనం దగ్గరికి కూడా చెప్పులతో వెళ్తారు ఉండింట్లోకి కూడా చెప్పులతో వెళ్తారు వాళ్ళు లంచి లంచ్ రూమ్లోకి దాంట్లోకి చెప్పులతో వచ్చేస్తారు సో అక్కడ దట్ ఈజ్ ఓకే ఆ కల్చర్లో దట్ ఈజ్ ఓకే ఈ కల్చర్లో టికెట్కి భంగం అది సో సమ్యక్ అంటే అప్రాప్రియేట్నెస్ right wrong amana strong kaadu idi appropriate clear avuthundi there is nothing like right wrong it is dharma dharma issue kaadu appropriate ipudu idelaagante wingolden undu anukondi you are advised to wear predominantly white clothes akkade meeru red stripes unna chokka veskuni jacket potukellaru anukondi vallu chaala etiquette people ee britishers umma rendu vallu etiquette is everything they will feel very bad about it. Apparel antabagadina kuda pergadina rangule aita nipraish thala ibband подpattar. Predominantly white. At the best Dodina cinna logu honimittho cinna bombala into AH maghala inti socu din teay parol estudan eh too much of colors and of figures um teay it is not acceptable. Rande illa kuda khali ke onno dhe. That cualquier blahbhatu upasan naya samyanku upasan naya చాలా యోగ్యమైన పద్ధతిలో ఇక్కడ కూర్చీ ఉంది మేస్టర్ యూ కెన్ సెట్ నే చేయి రాల్సో యోగ్యమైన పద్ధతిలో గురువు వద్దకు వెళ్ళినాడు అటువంటి శిష్యుని కొరకు ఆయన బోధించినాడు ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ్ అనదర్ టూ అబ్జెక్టివ్స్ టు ది స్టూడెంట్ ప్రసన్నమైన చిత్తము కలవాడు అయి ఉండాలి ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ శమము అంటే ఇంద్రియ నిగ్రహము దానిని కలిగి ఉండాలి శమము అంటే మనస్సుని మనస్సుపై కొంత నిగ్రహం గలవాడై ఉండాలి మనోనిగ్రహం అంటే ఇమోషనల్లీ డిస్టర్బ్డ్ పర్సన్ వెళ్ళాడనుకోండి ఏం బోధిస్తాడు ఆత్మజ్ఞానాన్ని ఇమోషనల్ అఫీవల్స్ ఉంటాయి ఇమోషనల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు పీపుల్ అంటే ఇమోషనల్ మేనే ఇమోషనల్ మేనేజ్మెంట్ చేతకాక వాల్యూస్ కొంచెం జీవితంలో ఇమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే అర్థం యూ హ్యావ్ సమ్ రాంగ్ వాల్యూస్ ఇన్ లైఫ్ అని అర్థం లేదా డిస్టర్బెన్స్ ఎందుకు వాల్యూస్ ఆర్ రాంగ్ అని ఇప్పుడు ఏదో దేవాలయాలలో ఏదో ఇనాగరేట్ చేశారు ఇనాగరేట్ చేస్తే ఆ ఊళ్ళో ఉండే పెద్ద నాయకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని పిలవలేదు సో ఆయన కోపం వచ్చేసి ఆయనేమో పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చేసి దెబ్బలాట పెట్టేసి అడావిడి చేసేసారు హీ వాజ్ హైలీ డిస్టర్బ్డ్ వై హీస్ డిస్టర్బ్డ్ వీళ్ళు పిలవలేదు కాబట్టి ఆయన డిస్టర్బ్ దాని విధావం మీరు కారణకార్య సంబంధం నేనంటాను ఆయనకి ఇమోషనల్ మేనేజ్మెంట్ చేత కాదు కాబట్టి డిస్టర్బ్డ్ అని నేనంటా సో అలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం ఇంట్లో ఎవరో డిస్టర్బ్ అయిపోవడం ఓ పది అన్ని మనస్సులో ఒక రకంగా ఉండవు అన్నీ ఒక రకంగా కలవవు సో మన మనస్సుకి అనురూపంగా అనుకూలంగా ఈ ప్రపంచంలో అందరూ ఉండాలి అని మనం ఒక అభిప్రాయాన్ని పెట్టుకుంటే యు ఆర్ ఇన్ ఫర్ వెరీ సీరియస్ ట్రబుల్ ఇన్ లైఫ్ నా మనస్సుకి అనుకూలంగా ఎవ్వళ్ళు ఉండక్కర్లేదు ఎవళ్ళు ఉండక్కర్లేదండి ఈవెన్ a సింగిల్ పర్సన్ నీడ్ బీ కైండ్ టు మీ ఆర్ అండర్స్టాండింగ్ టు మీ ఒకవేళ కైండ్ అండ్ అండర్స్టాండింగ్గా ఒక మనిషి ఉన్నాడనుకోండి ఈశ్వర కృప ఏ ఒక్క మనిషి నాకు అనుకూలంగా లేకపోయినా నేను ఉన్నంతలో కాలక్షేపం బాగానే చేసుకుంటాను అని నేను ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ మీకు నేను వర్ణించి చెప్పాను మీరు ఆ రకంగా మనస్సుని దృఢపరుచుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ హర్త్ చేయలేడు బికాజ్ సత్యం ఏమిటంటే ది అదర్ పర్సన్ కెన్ హర్త్ యూ Only to the extent you allow him to hurt. That's why you don't hurt. Hurt is not going to be prosaktya. Otherwise, I gave him a chance to hurt. What if you knew? You don't have a chance. That's it. Otherwise, Hurt is not going to be prosaktya. Wrong values are not going to be prosaktya. Through you, manava, manayohanada Sri Krishna. ఎంతమంది భగవద్గీత చదవని వాళ్ళు ఉన్న చాలా ఇప్పుడు మన సర్కిల్స్ లో భగవద్గీత తెలియని కూడా అమాత్రం తెలియని కూడా ఎంతమంది ఉంటారు ఏదో ఎప్పుడో టైంలో అనే ఉంటారు అండమో వెండమో చదవడమో ఏదో చేస్తారు ఈక్లారిమిటీ టువర్డ్స్ రెస్పెక్ట్ యాజ్ వెల్ ఎస్ ఇకనామినీర్ వాట్ ఎవర్ క్యా బడి బూ కేర్స్ ఫర్ ఇట్ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మానా అండ్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ అబౌట్ అవమాన యూ మీన్ బై మానా అండ్ అవమాన ఎంటైర్లీ రాంగ్ వాల్యూస్ ఇష్టం సో ఈ విధంగా రాంగ్ వాల్యూస్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నంతసేపు ఇమోషనల్ డిస్టర్బెన్స్ కాబట్టి ఇంక ప్రసన్నత ఎక్కడి నుంచి వస్తుంది నన్ను అవమానించడానికి ఏముంది ఎవడిది నేను ఆత్మస్వరూపుని నన్ను ఏమిటి అవమానిస్తారు ఎవడు అవమానిస్తారు మన్ నిందయా ఇది నేను అంటూ మన్ నిందయా ఎది జన పరితోషమేతి నన్న ప్రయత్న సులభోయం అనుగ్రహోమే అని ఒక అంటే నన్ను తిట్టడం ద్వారా నీకు సంతోషం కలిగితే నాకు చాలా ఆనందం నన్ను తిట్టేసి నువ్వు ఆ సంతోషాన్ని పొందు నీకు ఆ సంతోషాన్ని ఇవ్వటంలో నేను నిమిత్తం అయితే అంతకంటే కావాల్సిందే ఉంది పరోపకారం చేసిన పుణ్యం నాకు లభించేస్తోంది కాబట్టి నన్ను తిట్టేసే నువ్వు తిట్టేసి నువ్వు సంతోషాన్ని పొందు అని అన్నారు ఒక అవి అంటే అభిప్రాయం ఏంటంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సూపర్ఫిషియల్ Uh, insults and other things, hurts and other things. That means that in Kutummalo, Vyakthul Itumintivati Valle Thalamatikki Dukkhaanani hoi shto onthar. Vada hurtha jesed, vada hurtha jesed. Viyapuralu, Viyankudu. Ii padal epedena venna da? Ii Telugu padala. Viyapuralu, Viyankudu are not and he is in trouble and in of tham. That means that they never treat him with respect. పైకి ఊరికాయ రండి దయచేయండి కాఫీ తీసుకోండి అంటాడు లోపల ఏదో పెడుతూనే ఉంటాడు లైక్ దాట్ ఆల్ రాంగ్ వాల్యూస్ ఎందుకంటే కట్నం వీడు గట్టిగా వసూలు చేస్తాడు వెళ్ళైన తర్వాత రెస్పెక్ట్ సమృద్ధిగా ఇచ్చి ఇంకా రెస్పెక్ట్ కూడా ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడు కట్నం ఇస్తుంటే మరి కడుపులో మంట ఉంటుంది కదా దాన్ని అంతా ఎక్కడ తొలదరపోవచ్చు అక్కడ చూపిస్తారు సో వీళ్ళు వీళ్ళు ఎవరు అడుగుతూ ఉంటారు అంతే వాడు సరిగ్గా వీడి సరిగ్గా రెస్పెక్ట్ శమాన్వితాయ ప్రశాంత చిత్తాయ ఇంద్రియ నిగ్రహము కలవాడు చక్కటి ఇమోషనల్ మేనేజ్ ఇమోషనల్లీ స్టేబుల్ పర్సన్ వాడు వేదాంతానికి పనికొస్తాడు బండిల్ ఆఫ్ ఇమోషన్స్ తీసుకొచ్చి వీడికి వేదాంతం పాఠం చెప్పంటే ఏం చెప్తారు పాఠం వాడికి వాడు ఏం చెప్పినా వాడి ఇమోషన్స్కి కనెక్షన్ ఇచ్చుకుని వాడు హీ కంటిన్యూస్ టు లివ్ ఇన్ హిజ్ ఇమోషన్స్ మనస్సుకి అంతలా బందీ అయిపోయిన వాడికి పాఠం చెప్పడం ఎక్కడ కుదురుతుంది పాఠం చెప్పినా వాడికి అదేమీ అన్వయించదు ఇందుకోసం యదార్థం అక్కర్లేదు ఫిజిక్స్ పాఠం చెప్పడం కూడా కష్టం కెమిస్ట్రీ పాఠం కానీ ఫిజిక్స్ పాఠం కానీ ఏం చెప్తారు వాడికి వాడికి ఏమో అర్థం కాదు కాబట్టి ప్రసన్నమైన మనస్సు శమము కలిగి ఉండాలి భాష్యకారులు ఏమైనా అనచ్చబోష దాని గురించి సుధము అంటే అంతస్మయీ సవిద్వాన్ గురు బ్రహ్మవిత్ అది సహాకి విద్వా సహా విద్వాన్ బ్రహ్మవిత్ గురు ఆయన విద్వాంసుడు అంటే ఆత్మజ్ఞాని అంటే బ్రహ్మవేత్తా అనర్థం గురువు ఆయన తస్మ అంటే ఆతని కొరకు బోధిస్తాడు ఆతని కొరకు అంటే మళ్ళీ ఆ శిష్యునికి ఎవరు ఎగ్జెక్టివ్స్ అందాము ఉపసన్నాయ ఉపగతాయ అంటే సమీపించినటువంటి వానికి సద్ అనే ధాతువుకి గతి అనర్థం ఉప సన్న ఉపగత సదులు విషరణ గతి అవసాధనూ కదండి గత్యర్థం చెప్పారు ఇంకా విశరణము అవసాధనము ఇక్కడ ఫిట్టుకోవు గతి సో ఉప సన్నాయ అంటే ఉపగత ఎలా ఇస్తారో సన్న ఉపాకి ఉపాయ గత సత్కి గమ్ నా అనే ప్రత్యాయానికి తానే ప్రత్యయం కరస్పాంది ఉపసన్నాయ ఉపగతాయ సమీపించినటువంటి వాడు ఎలా సమీపించాడు అన్నాము సమ్యక్ యథాశాస్త్రమితత్ యథాశాస్త్రంగా అంటే శాస్త్రం ఒక పద్ధతిని చెప్పింది సమిత్పానిహిత్యాదులు ఉన్నాయి కదా కొంచెం వినయంగా శ్రద్ధగా వెళ్ళమని అర్థం ఆ విధంగానే శాస్త్రీయంగానే వీడు సమీపించినాడు ప్రశాంత చిత్తాయ ఉపరత దర్పాది దోషాయ అది శంకరులు అంటారు ప్రశాంతమైన మనస్సు కలవాడు ప్రసన్నమైన అంటే కామ్ మైండ్ అని సిరీన్ మైండ్ ఏమిటి ఈ సిరీనిటీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రసన్నత ఎక్కడి నుంచి వస్తుంది నేను మనం చేసినట్టే మానవ మానాలకే అతీతంగా ఉంటాడు అని అంటున్నారు దర్పాది దోషములు లేనివాడు ఈ దర్పము అనే దోషము ఉండకూడదు దర్పము అంటే ఆ విద్యార్థి అనేక రకముల దర్పాన్ని కలిగి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్పం ఉంటుంది ఒకడు నేను గొప్ప కులం వాడను అనే దర్పంలో వస్తాడు ఇంకొకడు నేను ధనవంతుడను అనే దర్పంతో వస్తాడు అంటే మన దగ్గర బోడంత డబ్బు ఉంది కావలిస్తే గురువు కొంత ఇవ్వచ్చు మనం కొంచెం మనకి కొంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి పాఠం చెప్పాలా అనే ధోరణలో వస్తుంది తప్పేనా చెప్పి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి చెప్పడంలో తప్పేనా ఆ ధోరణి మంచిది కాదని అంటున్నాం మాట ఆ యాటిట్యూడ్ మంచిది కాదు తర్వాత అధికారంతో వస్తాడు అధికారి వేదాంతం చదువుకుందామని కొంచెం వేదాంతం అంటే ఫ్యాషన్ వేదాంతం కూడా ఓ రకం ఫ్యాషన్ ఓ లెవెల్లో ఓదో ఫ్యాషన్ సో వేదాంతం చదువుకుందుకు వస్తారన్నమాట వేదాంతం చదువుకుందకు వచ్చి ఇప్పుడు నడువు నొప్పి వచ్చి కుర్చీలో కూర్చోవడం వేరు నేను కొంచెం సమాజంలో ఉన్నత స్థానం గలవాడని కనుక నేను కింద ఎలా కూర్చుంటాను నేను కుర్చీలోనే కూర్చోవాలి అదే ధోరణితోటి వచ్చాడనుకోండి అగైన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది గాయన్ అది కూడా దర్ప కాబట్టి ఇటువంటి దోషములే ఉండకూడదండి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అదుష్ అదుష్టం సుసంస్కృతంచ మన ఆత్మజ్ఞాన కారణం అని అన్నారు చోట శంకర అన్నట్టు గుర్తు సో గీత భాష్యంలోనూ అక్కడ కూడా శమధమాది సంస్కృతం మనహ ఎట్సెట్రా హీసెస్ సో ఒక చక్కటి సంస్కారములు కలిగిన మనస్సు శమము దమము ఇత్యాది సంస్కారములు కలిగిన మనస్సు దుష్టము కాని మనస్సు అంటే పాజిటివ్ సంస్కారాలు ఉండాలి నెగిటివ్ ఇమోషన్స్ ఉండకూడదు అదుష్టం సుసంస్కృతం సో ఆ ప్రశాంత చిత్తాయా అన్నప్పుడు ప్రశాంత అంటే దోషములన్నీ తొలగిపోయినా అదృష్టం శమాన్విత అంటే సుసంస్కృతాయ చక్కటి సంస్కారములు కలిగిన ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా ఇల్లు క్లీన్ చేయాలంటే ఎలా చేస్తారు హాల్ క్లీన్ చేయాలనుకోండి తడిగుడ్డ పెట్టి అంతకుముందు ఉన్నటువంటి మట్టి అది తీసేస్తారు ఆ తర్వాత ఏదో స్ప్రే చేస్తారు అది ముగ్గు పెట్టడము లేకపోతే సమ్ సుగంధ పరిమళాలని చందన జలాన్ని స్ప్రే చేయటము ఏదో చేస్తారు సో ముందు క్లీన్ చేయకుండా స్ప్రే చేయకూడదు క్లీన్ చేయకుండా స్ప్రే చేస్తే అసహ్యంగా ఉంటుంది ముందు క్లీన్ చేయాలి తర్వాత సెంటో ఏదో స్ప్రే చేయాలి అంటే సుగంధాన్ని మనం తీసుకొచ్చి పెట్టాలి క్లీన్ చేయకుండా సుగంధాన్ని వేస్తారండి ఇప్పుడు ఈ బట్టలు స్నానం స్నానం చేయకుండా సెంటు వ్రాసుకుంటే అది ఏమన్నమాట అది వాటర్ ఆ తర్వాత దానికి కొంచెం పరిబలం కలిగిస్తే శోభ కానీ ఉతకుండగా మట్టి కొట్టుకుపోయినటువంటి వస్త్రాలకి చక్కగా మడతలు పెట్టేసి దానికి సెంట్రాసిస్తే అది ఎలాగది మనస్సు కూడా అంది సో అంచేతనే ముందు క్లీన్ చేయాలి తర్వాత సంస్కారాన్ని దానికి ప్రవేశపెట్టాలి ప్రశాంత చిత్తాయ క్లీనింగ్ ప్రాసెస్ క్షమాన్వితాయ యాడ్ సమ్ గుడ్ క్వాలిటీ అదృష్టం సుసంస్కృతం జ మన జ్ఞాన కారణం ప్రసన్నమైన మనస్సు ఉండాలి శమదమాది సద్గుణములు దాని ఏందో ఆధానం చేయబడాలి దర్పాది దోషములు లేని మనస్సు నిజానికి ప్రశాంత చెప్తాయా అంటే అశాంతి లేని మనస్సు చిత్తమంటే ప్రశాంతము అంటే అశాంతి లేనిది అశాంతి ఎందుకు వస్తుంది అసలు మనసులో కొన్ని కారణాల చేత వస్తుంది ఒకటి జ్యూయల్ వాల్యూస్ ఉంటే అశాంతి వస్తుంది జ్యుయల్ వాల్యూస్ అంటే అహింస అని ఒకటి విన్నారనుకోండి అహింస చాలా అహింసా పరమో ధర్మ అని విన్నారనుకోండి మళ్ళీ ఏదో చికెన్ బిర్యానీ అంటే మనస్సు పోయిందనుకోండి వాడు యా అహింస గురించి వినకపోతే హాయివే నిద్రపోతాడు చికెన్ బిర్యానీ పుచ్చేసుకుని నిద్రపోతాడు అహింస గొప్ప ధర్మ వరకు ఎక్కడో పట్టుకుల్లాడు దాన్ని అది మనస్సులో ప్రవేశించింది చికెన్ బిర్యానీ మీదేమో రుచి దీన్ని విధులు పెట్టలేక దాన్ని రాత్రి ఇంటికి వెళ్లి రైట్ చేసేమా రాంగ్ చేసేమా రాంగ్ చేసేమా రైట్ చేసేమా అని ఇలా దిస్ ఈజ్ ది డ్యూయల్ వాల్యూస్ డబుల్ స్టాండర్డ్ డబుల్ స్టాండర్డ్స్ అంటే బయటికి బహుశా ప్రకటించేదాన్ని వారి మనస్సులోనే రెండు ఆపోజిట్ వాల్యూస్ ఉంటాయి కాన్ఫ్లిక్టింగ్ వాల్యూస్ ఉంటాయి వారికి అశాంతి తప్ప ఇంకొకట్లేదు సో లందం పుచ్చుకోకూడదు మనం లంచం పుచ్చుకోకుండా ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకంటే పరధనాన్ని ఒక పావలా కూడా పుచ్చుకుంటే అది నిన్ను హింస పెట్టేస్తున్నా ఎక్కడో విన్నాడు పాఠం చెప్తుంటే విన్నాడు లందం పుచ్చుకోకూడదు ఒక వాల్యూ ఇంకా సెటిల్ అయితే సమస్య కదా వాల్యూ ఒకటి ఉంది ఇంకోటి ఏంటి ఆ వస్తువు కొనుక్కోవాలి ఈ లంచం పుచ్చుకోకపోతే అది ఎక్కడ దొరుకుతుంది అని దాని మీద ప్రేమ కొంచెం హై కాస్ట్లీ లైఫ్కి అలవాటు పడి ఉంటాడు సో ఏదో ఏదో మేము ప్యారిస్ నుంచి పట్టుకొచ్చామండి సీసా అంటే సరే అయితే మీ పనిచేసి పెడతాను సీసా ఇంటికి పమించండి అంటాడు ఏదో ఆ రకమైన లంచం సో డ్యూయల్ వాల్యూస్ ఎక్కడైనా మన జీ మన మనస్సులో అశాంతి వచ్చింది అంటే ఎడ్యుటేషన్ అశాంతటే ఎడ్యుటేషన్ వచ్చిందంటే there is some dual value somewhere you can recognize also not a big deal so set it right number 1 second cause of mental agitation evito telusnandi second cause desires desire telu puttinate desire ante telu puttadu telu puttindara podi siriga kuccheladu vittru vesthottadu edigita pain allati desire is like that the more you desire the more agitated you become. Because manashtu lo desire privation chindan te, adhi manishani stheranga kutsha nipadu. Manashtu ne prasannanga ondan iyadu. So, dual values uninted ne kode satirite chesheskuni. Chakkati value system in manashtu lo ondali. Desires minimal ondali. Asale ondakko dudan te adhi Shri Krishna vaikyal agen te adu. Adho minimal ondali ne ni matavasakar naan ayene te asale ondakko dudan te adu. Prajahati, rakaman, sarvaan, పార్థమనోగతాన్నని సో ఆ రకంగా ప్రశాంత చిత్తాయ అశాంతి కారణాలని అన్నాను నేను సర్పాది దోషరహితాయ తర్వాత శమాన్విత బాహ్యేంద్రియోపరమేణ యుక్త విరక్త ఇత్యేతత్ శమముతో కూడినవాడు ఇప్పుడు ప్రశాంత చిత్తాయాన్న చోట మనస్సు వచ్చేసింది శమం అన్నది మనస్సుకి సంబంధించిన నిగ్రహానికే మనోనిగ్రహానికే శమం అని అంటారు కానీ మనస్సు గురించి ఆల్రెడీ చెప్పేశారు ప్రశాంత చిత్తాయా అని అంచేత శమం పదాన్ని దమం అన్నట్టుగా వ్యాఖ్యానం చేస్తున్నారే ప్రశాంత చిత్తాయ అన్నప్పుడు అంతరింద్రియమైన మనస్సుని ఆల్రెడీ అకౌంట్ ఫర్ చేశాం కనుక ఇంకా బాహ్యేంద్రియముల మిగిలి ఉన్నాయి కాబట్టి శమశబ్దానికి దమో అర్థం చెప్పారు బాహ్యేంద్రియ ఉపరతాయ ఉపరమేణ చేయుక్తాయ బాహ్యేంద్రియ వ్యాపారముల నుండి వీడు ఉపరతి చేయాలి ఈ శమాధమా ఎప్పుడైనా నేను ఇంక ఈవేళ క్లాసు ఈ సందర్భంలో దాని విస్తృతమైన మీమాంస చేసే పరిస్థితి లేదు నేను కట్ోపనిషత్తులో చెప్పాను ఇవన్నీ కూడా ఆవిరతో దుశ్చరిత నాశాంతో నా సమాహిత నాశాంత మానసో వాపి ప్రజ్ఞానే నైనమాపత్ అని రెండేసారి నెగిటివ్ స్వేస్ చెప్తారు అక్కడ సో అంటే రెండు నెగిటివ్ స్వేస్టే పాజిటివ్ అవుతుంది అక్కడ నేను చాలా విస్తారంగా చెప్పాను బట్ స్టిల్ శమన్ ధమా శమ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కెన్ బి ఫర్దర్ డిస్క్రైబ్డ్ అగైన్ అండ్ అగైన్ వెరీ వండర్ఫుల్ వాల్యూస్ కదా సో ప్రస్తుతానికి మనం సంగ్రహంగానే ముందుకు సాగిద్దాము సో బాహ్యేంద్రియ ఉపద్రమము కూడా ఉండాలి బాహ్యేంద్రియ ఉపద్రమము అంటే మనం అనేక వ్యాపారాల్లో నిమగ్నం అయిపోతూ ఉంటాం అన్ని రకాల వ్యాపారాలు అక్కర్లేదు ఏదో కొద్ది మినిమల్ వ్యాపారాలు పెట్టుకుంటే వ్యాపారం అంటే పని అని అర్థం బిజినెస్ అని కాదు మినిమం ఏవో వ్యాపారం ఉంటే చాలు టూ మెనీ వ్యాపారాలు అక్కర్లేదు ఇప్పుడు ఒక ఆయన ఉన్నారనుకోండి తప్పనిసరిగా నేను ప్రతిరోజు ఫలానా మ్యూజిక్ నేను విని తీరాలి మేబీ ఇట్ ఈస్ క్లాసికల్ మ్యూజిక్ హీ హ్యాజ్ అ వాల్యూ ఫర్ ఇట్ దెన్ నేను పొద్దున్నే స్నానం చేసిన వెంటనే కొంచెం క్రీము టాల్కం పౌడరు కొంత సెంట్లు విసిలీ చేసినటువంటి మిలమెల్లాడే వస్త్రాలు తప్పనిసరిగా ఉండి తీరాలి ఇది శరీరానికి సంబంధించి స్పర్శేంద్రియానికి సంబంధించి అది ఒక వాల్యూ ఇలాగంటే ఓ ఐదో ఆరు ఉన్నాయని మనిషికి ఇంక వాడు వేదాంతం ఎందు అవుతుందండి వాడు అలంకారాలు చేసుకుంటూ ఉండడానికి పనికొస్తాడు తప్పిస్తే ఇంకా వేదాంతానికి పనికొస్తాడా పనికిరడి నన్ను ఎవరిలో ఉన్నారు స్వామీజీ మీరు విస్త్రీ చేసిన వస్త్రాలే కట్టుకోవాలి అన్నారు నిన్న ఉండదు స్వచ్ఛమైన హైజీనిక్ వస్త్రాలు కట్టుకునేందుకు అంతవరకు వ్యవస్థ చేసుకోగలుగుతాను కానీ విస్త్రీ చేస్తే గానీ నేను విస్త్రీ అనో తెలుగులో ఉంటాం ఇస్త్రీ ఇస్త్రీ వాటెవర్ సో ప్రెస్ చేస్తే గానీ నేను భుజం మీద కండువా వేసుకోను అని నేను రూల్ పెట్టుకుంటే నేను ఒకసారి రెండు సార్లు ట్రై చేశాను హాబిట్ వర్క్స్ అని ఇట్ బికమ్స్ ఏ కైండ్ ఆఫ్ యావకేషన్ ఇంకా అదే పనులు ఉండాలి నేను అదే పనులు నాకు అదొక మనస్సుకి ఒక విరోధం విరోధం ఉంటే ఆ చాకలను కొనబెట్టుకోవాలి వాడు సరిగ్గా చేస్తాడు చేయడు ఇలా క్లీన్గా వస్త్రాలు ఉతికేసుకోవడం కట్టేసుకోవడం అంతే మళ్ళీ స్త్రీ అన్నది ఉండి తీరాలి ఆ మడత అలా ఉంటే కానీ కట్టుకుంటు బాగుండదు అని ఆ రకంగా పెట్టుకుంటే వాల్యూ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్ నాట్ ఏ డిజైరబుల్ వాల్యూ సరే సమయానికి చేసి ఇచ్చేస్తే భుజం వేసేసుకుంటే అది వేరే సంగతి కానీ ఇట్ మస్ట్ బి దేర్ అని పెట్టుకుంటే యు గెట్ డిస్ట్రాక్టెడ్ పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోతుంది భోజనానికి వస్తువులు ఉండాలి అనదర్ డిస్ట్రాక్షన్ తప్పనిసరిగా ఏవో కొన్ని సెన్స్ అవి ఉండాలి కొంచెం అలంకారము క్రీములు పౌడర్లు ఉండాలి అనదర్ది ఇప్పుడు నేను సూత సంహితలో శ్లోకం చూసాను చక్కడ బంగారం శ్లోకం గుర్తు లేని శ్లోకం దాష్టా వ్యాసవరీ గంధము అగరు చందనము ఇతర సుగంధ ద్రవ్యములు లెఫ్ట్ టు దెమ్ దే కంటిన్యూ టు బి వండర్ఫుల్ బట్ ది మూమెంట్ యూ అఫ్ టు ది బాడీ దే గెట్ డిస్ట్రాయ్ అంతే కదండి ఇప్పుడు చందనం ఉందనుకోండి దాన్ని దాని దాని దాన్ని వదిలిపెట్టేస్తే అది అలాగా సుగంధ పరిమళంతో శోభగా చక్కగా గొప్పగా అద్భుతంగా ఏడాదైనా అలాగే ఉంటుంది ఆరేళ్ళైనా అలాగే ఉంటుంది ఆ చందనాన్ని ఒంటికి రాసుకుంటే గంట తర్వాత ఇట్ ఈస్ నో మోర్ మీనింగ్ఫుల్ ఆ సెంటు రాసుకుంటే ఏముంటుంది అదే సెంటు సీసాలో మూత పెడితే పదేళ్ళైనా అలాగే ఉంటుంది శరీరానికి దాన్ని పట్టిస్తే శరీరానికి ఉండే మాలిన్యం అంతా దానికి వచ్చేస్తుంది ఏమిటి ఈ శరీరం మీద వైరాగ్యం ఉండాలి కానీ దాన్ని అలంకారం చేయడం అనేది అదో వాల్యూనా ఇజ్ ఇట్ ఈజ్ ఇట్ వర్త్ పర్ష్యూయింగ్ సో ఈ విధంగా బాహ్యేంద్రియోపరతాయ బాహ్యేంద్రియ వ్యాపారములను ఒక తగ్గించుకో అంచేతనే శంకర్లు అంటున్నారు సర్వతో విరతాయ ఇతత్ పూర్ణమైన వైరాగ్యాన్ని కలిగి ఉండాలి ఏ ఏ రకమైన ఇప్పుడు మా మిత్రులు ఒకతనున్నారు నేను షేవ్ చేసుకుంటే కానీ వీధిలోకి అడుగు పెట్టను ఏమో ఏమవుతుంది పొద్దున్నే నిన్న షేవ్ చేసుకున్నావు ఇవాళ షేవ్ చేసుకోకుండా వీధిలోకి అడుగు ఏమవుతుంది ఎవరైతే అందరూ చూస్తే ఎంత బాగుండదు ఎంత బాగుండదు ఏమీ బాగుండదు సో నెససరీలీ ది వెరీ ఫస్ట్ థింగ్ నిద్రలు ఫస్ట్ థింగ్ కాఫీ తప్పదు ఇది వస్తుంది కదా కాఫీ అయిన వెంటనే న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అయిన వెంటనే షేవింగ్ షేవింగ్ అయిన తర్వాత స్నానం ఇంకెప్పుడు వీడు చెప్పడం ఎప్పుడు చేస్తుందా సో ఇలాగంటి వాల్యూస్ పీపుల్ దే దే జనరేట్ వాల్యూస్ లైక్స్ పాదరక్షలు ఉన్నాయను కొన్నాయి పాదరక్షలు ఎన్ని ఉండాలండి మనిషికి పూర్వం వాళ్ళకు ఒక్కటి కూడా ఉండేది కాదు చిత్రం ఏంటంటే నేను పెద్దవాడిని అయ్యాక మా నాన్నగారు పాదరక్షలు వేసుకోవడం మొదలుపెట్టారు అంతవరకు ఆయన పాదరక్షలు వేస్తున్న వారు కాదు మామూలుగా నడుస్తూ ఉండడమే నేను కొంచెం యూనివర్సిటీల్లో చదివిన తర్వాత నాన్నగారు మీరు అలా నడవడానికి వీళ్ళది ఏమైనా సరే అని ఒక జత ఒక జత కొండమే అంతే ఓన్లీ వన్ వన్ నాట్ హాఫ్ ఎ డమ్ సో సర్వత్ మీరు పాదరక్షలు డజన్ పాదరక్షలు కొని పెట్టుకున్నారనుకోండి ఇట్ బికమ్స్ అ డిస్ట్రాక్షన్ ఎవరింగ్ బికమ్స్ అ డిస్ట్రాక్షన్ యూ అక్యూములేట్ థింగ్స్ బై స్పెండింగ్ లాట్స్ ఆఫ్ మనీ యూ కెనాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ సపోజ్ ఆ లక్ష రూపాయలు వేసే తివాచి కొని డ్రాయింగ్ రూమ్లో వేశారనుకోండి ఏమవుతుంది ఆలోచించండి యూ థింక్ అబౌట్ ఇట్ ఎవడైనా డ్రాయింగ్ రూమ్ లోకి వస్తే వాడు ఆ తివాచి మట్టికాళ్ళతో వచ్చాడనుకోండి అన్న మామూలుగా రోడ్డం వర్షం పడ్డప్పుడు వచ్చాడనుకోండి వీడి గుండెల్లో రాయి పడుతుందండి తివాచీ నేల మీద ఉండదండి మనస్సులో ఉంటుంది తివాచి లేదు ఏం మామూలుగా బరకం ఒకటి వేసుకుంటాం క్లీన్గా ఉంటే సంతోషం క్లీన్గా దులిపేసి మళ్ళీ వేసుకుంటాం అయితే ఉతికేసి వేసుకుంటాం చిరిపోతే అవలసి ఇంకోటి వేసుకుంటాం అలా ఉండాలి కానీ నేను మామూలుగా స్టాండర్డ్ ఎగ్జామ్లో ఓ పదివేల రూపాయలు ఖరీదని పెరన్న ఒకటి పెట్టుకున్నారని కొన్ని జేబులో ఇలాంటి వాల్యూస్ ఉండకూడదు ఓ మహా ఒక పెద్ద విద్వాంసులు ఒకసారి నన్ను చిన్న రిక్వెస్ట్ చేశారు నేను కొట్టి వెళ్ళాలండి మీరు కొంచెం హెల్ప్ చేయండి అన్నట్టున్నాను నేను నేను ఎప్పుడూ చెప్పాను అంటే నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను నేనేమో ఆటో తీసుకొచ్చి మిమ్మల్ని ఎక్కించి పంపిస్తాను అంటే కాదు మీరు కూడా నాతో నేనన్నాను కోటి నేను వెళ్లాల్సి దిగిపోయింది మీరు కోటి ఆపోజిట్ డైరెక్షన్ నేను ఆటోవాడిని పిలిచి వాడికి దారం నేనే ఫిక్స్ చేసి ట్రయర్గా నేను పే చేసేస్తాను మిమ్మల్ని కూడా ఆ పాయింట్ దగ్గర దింపేస్తారు ఏమిటి సమస్య అంటే ఆయన అప్పుడు అన్నారు కాదు నా చెయ్యి చూడన్నారు ఏమిటండి మీ చేయి అంటే చేతికి కంకణం ఉన్నది కంకణం ఉంది వాడు వాడి వాడి కనుక నేను చూసిన కంకణాన్ని వాడి చూస్తే నేను అన్నాను ఏమండి కంకణం అంటే ఏం పెద్ద విషయం ఏమో నీకు విషయం తెలియకుండా ఉన్నది పది తులాలయా అది అని చెప్పారు పది తులాల అంటే ఏమిటి మెడలో ఇరవై తులాల కాసుల పేరు వేసుకున్న అమ్మగారి ఎక్కువ భయపడుతున్నారు అప్పుడు నేను ఆయనకి అందామనుకున్నాను ఎందుకంటే ఈ కంకణం ఇంట్లో పెట్టుకుండకపోయారు అయితే ఎవరికైనా అమ్మగారికి ఎవరికైనా ఇస్తే వాళ్ళు వాడుకుంటారు మీకు కంకణం ఎందుకంటే వాళ్ళు అందాం అనుకుని మళ్ళీ ఆయన ఏమైనా అనుకుని పోతారని నేను అనలేదు అప్పుడు ఎవరో యంగ్ మ్యాన్ అక్కడ దొరికాను నాకు వాడిని ఆయనకి తోడిచ్చి పంపించారు ఈవినింగ్ ఇట్ సెవెన్ హీజ్ ఎఫరైడ్ ఎందుకంటారు ఈ కంకణం వై ఎనీబడి షుడ్ హ్యావ్ టెన్త్ క్లాస్ గోల్డ్ విత్ ఫర్ యూజ్ హ్యావ్ వాట్ ఫర్ అంతకంటే రాంగ్ వాల్యూ రాంగ్ అంటే నా ధర్మాధర్మాలని నా అభిప్రాయం కాదు అంతకంటే మీనింగ్లెస్ వాల్యూ నాకు ఇంకేం కనపడదు అంత ఫ్యూటైల్ వాల్యూ అదే కానీ ఇంకొకటి లేదు సో ఈ విధంగా అన్ని రాంగ్ సందర్భాలని మనం జీవితంలో పెంచుకుని మనమే బాధపడ్డాం అలా ఉండకూడదు ఏదో రోటీ కపడా ఒక మకాన్ అనే ద్వారంలో పోతూ ఉండాలి కానీ అలాగే దాన్ని కాస్ట్లీ లైఫ్ లైఫ్ షుడ్ నాట్ బి కాస్ట్లీ కాస్ట్లీ లైఫ్ చేసుకోకూడదు నా ప్రిన్సిపల్ ఏమిటంటే నా సొంతానికి నేను రూపాయి ఖర్చు పెట్టుకుంటే సమాజ సేవకి వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాను అన్నట్టుండాలి అంతేగాని మన సొంతానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓ రూపాయి ఎవరికో దానం చేసి నాకు పుణ్యం వచ్చింది స్వర్గం కోసం ఎదురు చూస్తూ అది అది వివేకవంతుల లక్షణం కాదు కాబట్టి సర్వతో విరక్త ఎందుకు ఈ విరక్తి వై డోంట్ యూ టీచ్ ఆత్మజ్ఞానం వైయు వైయు అబౌట్ విరక్తి అంటే ఆత్మజ్ఞానం వర్క్ అది అభివృద్ధి మనస్సులో ప్రశాంతి ఉండాలి వైరాగ్యం ఒక్కటే ఉపాయం ఇంక ఏది ఉపాయం కాదు మీరు వైరాగ్యాన్ని ఎంతలా మీరు సుసంపన్నం చేసుకుంటే మీ మనస్సు అంత ప్రసన్నంగా ఉంటుంది మహారాజులు వచ్చి మీకు సలాం కొట్టి వెళ్ళిపోతూ మహారాజు సపోజ్ మహారాజు వచ్చాడు అనుకోండి సపోజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లేనా దేనా ఏమీ లేదనుకోండి ఆయన నమస్కారం చేస్తే మనం నమస్కారం చేస్తాం ఈవెన్ మానవ మానాలకు కూడా అతీతులు అనుకోండి వారి నమస్కారం చేయకపోయినా మనం నమస్కారం చేయొచ్చు ఏముంది మహారాజ్ అంటే అది ఒక విష్ణువు యొక్క అంశ మహారాజ్ అంటే విష్ణువు యొక్క అంశం పాలనీ విష్ణోహ శక్తి పాలనా కర్మ విష్ణువుది కదా ఆయన పాలన చేస్తున్నాడు కాబట్టి విష్ణువు యొక్క అంశ కవిత సర్వ ప్రాణులలోనూ ఒకే ఈశ్వరుడు ఉన్నాడు ఓ నమస్కారం మనం ఆయనకి చేసి ఆయన మనం రికగ్నైజ్ చేయకపోయినా నష్టం లేదు మానావమానాలు కూడా లేనాదేనా కూర్చున్న హి హే వై ఎనీబడీ షుడ్ గెట్ డిస్టర్బ్డ్ ఆర్ వై ఎనీబడీ షుడ్ రన్ ఆఫ్టర్ పవర్ ఆర్ రన్ ఆఫ్టర్ మనీ సో సర్వతో విరక్తాయా పూర్ణ వైరాగ్యం ఉన్న మనస్సులో పూర్ణమైన ప్రసన్నత నెలకొంటుంది సో విద్యార్థికి ఎంతో కొంత వైరాగ్యం ఉండాలి ఎంతో కొంత వైరాగ్యం లేకపోతే వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు వాడికి పాఠం అనవసరం తర్వాత ఏమ విజ్ఞానేనా యయా విద్యయా పరయా అద్రేష్యాది విశేషణం తదేవాక్షరం అక్కడ ఏనాక్షరం పురుషం వేద సత్యం అనుంది ఏనా ఆయన విజ్ఞానాన్ని బోధిస్తాడు ఏనా అంటే ఏన విజ్ఞానేన అక్షరం వేద ఏ విజ్ఞానము చేత మీరు ఆ అక్షర పరబ్రహ్మని ఆత్మరూపంగా తెలుసుకుంటారు దట్ ఈస్ హౌ ఏన విజ్ఞానేన అంటే ఏయయా విద్యయా ఏ విద్య చేత విద్యంటే మనం రెండు రకాల విద్యలు ఉన్నాయనుకున్నాం పరాపర ఇక్కడ పరా విద్యయా పరయ ఏ పరా విద్య చేతైతే వీడు తెలుసుకుంటాడు దేన్ని అక్షరాన్ని తెలుసుకుంటాడు అక్షరం అంటే ఎత్తద్రేశ్యమగ్రాహ్యం అని మనం చదువుకుంటూ వచ్చాం ఆ అక్షరమే అద్రేష్యాది విశేషణములతో వర్ణించబడిన తదేవ అక్షరం ఆ అక్షరమే ఇంక ఇంక కొత్త అక్షరమేం లేదు ముండకంలో ఒకే అక్షరం అక్షర పరబ్రహ్మయోగం అని గీతలో ఉన్నట్టుగా ఆ అక్షరమును అక్షర శబ్దాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తారు ఇక్కడ నేను అనుకున్నా ఇంతకుముందు వచ్చిందని ఇక్కడ చేయబోతున్నారు ఆ అక్షర అక్షరాన్ని ఆ అక్షరానికే పురుష అనే శబ్దం ఈ మంత్రం ఇవాళ అవ్వదండో ఇది రేపు కొంత సాగుతుంది రేపు క్లాస్ ఉందిగా మనకి క్వశ్చన్ సెకండరీ క్లాసు ప్రైమరీ కదా సో ఈ అక్షరానికి పురుష అని శబ్దవాచ్యం పురుష శబ్ద వాచ్యం అక్షరం పురుషం కదా పురుష అనగానే అని కనుక పురుష అంటే మరి అలా చెప్తారు కదా పురుష అంటే మగవాడు అది కనుక వాడు అర్థం చెప్పాడంటే వాడికి ఉపనిషత్తుల్లో అడుగుపెట్టడానికి కూడా వాడికి అర్హత లేదు ఇది ఎదన్నో ఎందుకంటే ధర్మశాస్త్రంలో పురుష అంటే మగవాడు అని అర్థం చెప్పచ్చు ఎందుకంటే అక్కడ ధర్మశాస్త్రంలో పురుష స్త్రీ విభాగానికి రిలవెన్స్ ఉంది ఇట్ ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ సమ్ ఆఫ్ ది మ్యాండేట్స్ ఆర్ రెలవెంట్ టు దాట్ ఈస్ ఇస్ మెంట్ ఫర్ దిస్ ఇస్ మెంట్ ఫర్ ఫిమేల్ అనే అలాగా జెండర్ డిఫరెన్స్ ఈజ్ relevant. It is జెండర్ డిఫరెంట్ ఈజ్ నాట్ రెలవెంట్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ నాట్ రెలవెంట్ బట్ ఆల్సో ట్రాన్సెండెడ్ ఆల్ ది టైం అసలు వివేకం అంటే జెండర్ మీకు దేహంతో ప్రారంభమవు దేహము కంటే విలక్షణమైనది ఆత్మ అది ఒకటో ఎక్కంలోది రెండో ఎక్కం లాంటిది అది టేబుల్స్ లో రెండో ఒకటో ఎక్కం లాంటిది మొట్టమొదటి మాటది కాబట్టి జెండర్ ఈజ్ నాట్ అట్ ఆల్ రెలవెంట్ హియర్ పూరుషం అంచేత శంకర్లు అంటారు పూర్ణత్వాత్ పురుషయనా అది పురుష శబ్దానికి అర్థం ఈ మాట మీరు శంకర భాష్యంలో ఇది మొదటిసారి మీరు చూస్తున్నారో లేక ఇంతకు ముందు మీరు చూశారో ఏమో నాకు తెలియదు బట్ శంకరులైతే పురుష పూర్ణత్వాత్ పురుషేనాద్వా అనే ఆ మాటలు రెండు రెండర్థాలు ఆ రెండర్థాలు కలిపి ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆల్ డి టైప్ విసేజ్ సో పురుష అనే పదము పూర్ణత్వాత్ పురుష శబ్దం ఎందుకు వచ్చిందంటే పూర్ణము అనే అర్థంలో వచ్చింది సో ఈ అక్షర పర బ్రహ్మ దాన్ని పురుషాన్ని ఎందుకు అంటున్నాము అంటే పూర్ణము కనుక పూర్ణము నావు ఎన్ని పూర్ణములు ఉంటాయి సృష్టిలో పూర్ణములు ఎన్ని ఉంటాయి ఒకటే ఉండవు రెండు పూర్ణములు ఉండవు పూర్ణము అంటే ఇన్ఫినిట్ అని అర్థం ఉండదు ఎన్ని ఇన్ఫినిట్లు ఉంటాయి ఒక్కటే ఇన్ఫినిట్లు ఉంటాయి ఇన్ఫినిట్ కెనాట్ హ్యావ్ క్లోర్ రెండు ఇన్ఫినిట్లు మూడు ఇన్ఫినిట్లు ఉండవు సో పురుష అంటే పూర్ణ పూర్ణము అనంతము అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనిది తరంగములకు సరస్సుకి ఉండే సంబంధం తరంగములు నానా కానీ ఆ తరంగములన్నింటినీ తనలో కలిగి ఉన్న సరస్సు ఏకము తరంగములు చిన్న చిన్న చిన్నవి ఉంటాయి కానీ వాటినన్నింటినీ తనయుందు కలిగి ఉన్న సరస్సు నిండా ఉంటుంది పెద్దదిగా ఉంటుంది పూర్ణంగా ఉంటుంది విత్ రిఫరెన్స్ టు ఆల్ ఆఫ్ దాట్ సో ఆ విధంగా సర్వ జగత్తు దేశ కాల వస్తు అనే పరిచ్ఛేదములను అంటే లిమిటేషన్స్ని కలిగి ఉంటుంది సో థింగ్స్ ఆర్ లిమిటెడ్ ఇన్ టైం వీ నో దాట్ దే ఆర్ లిమిటెడ్ ఇన్ స్పేస్ ఆల్సో యాజ్ ఆబ్జెక్ట్స్ దే ఆర్ లిమిటెడ్ అంటే ఇది అది కాదు అది ఇది కాదు సో వెన్ యూ హ్యావ్ టూ ఆబ్జెక్ట్స్ లైక్ ఘట పటా సో ఘట అంటే ఘటత్వ విశిష్టం పటం దగ్గరికి వెళ్ళేప్పటికి ఘటత్వం నెగేట్ అయిపోతుంది అండ్ వేర్ ఘట ఎండ్స్ వేర్ పటా స్టార్ట్స్ ఘటస్ అంతమే పటానికి బిగినింగ్ అంటే పటం దగ్గరకు వచ్చే ఘటం అంతమైపోయింది ఘటన్ దగ్గరకు వచ్చేప్పటికి పటం అంతమైపోయింది దట్ ఈజ్ ది పరిచ్ఛేద ఎవ్రీ ఆబ్జెక్ట్ లిమిట్స్ ఎవ్రీ అదర్ ఆబ్జెక్ట్ This is what is called object-wise limitation. ఈ మూడు లిమిటేషన్స్ కు అతీతమైన ఏ అనంత పరబ్రహ్మతత్వం కలదో దానిని పూర్ణము అని అంటారు పురుష శబ్దానికి పూర్ణము అని అర్థం బ్రహ్మ అంటే దెన్ పురుష మరో అర్థం ఉన్నది పురి పురి శేతే ఇది పూర్ణ ఇది పురుష ఆ షహ శానించి షా వచ్చింది సో సో పురి శేతే పురి అంటే పురమునందు పురము అంటే దేహం దేహానికి పురము అని అంటారు నవద్వారే పురే దేహే అని శ్రీకృష్ణుడు దేహము పురము అలాగే కఠోపనిషత్తులో కూడా ఏకాదశాదశ పురం ఏకాదశ ద్వారం అజస్యావక్ర చేతసో విముక్త విముచ్యతే ఏదో ఉంది ఇంకోటి సో పురం ఏకాదశ ద్వారం పురం ఏకాదశ ద్వారములు ఉన్న పురం గేట్స్ ఎలెవెన్ గేట్స్ ఉన్నటువంటి పురం కొన్ని చోట్ల నైన్ గేట్స్ అంటారు నవద్వారే ఇకే కౌంట్లో డిఫరెన్సు సో నవద్వారే పురే సో ఈ పురము ఉన్నది ఈ పురంలో ఎవళ్ళు ఉన్నారు అది ప్రశ్న ఫ్యాన్ ఉంది ఫ్యాన్లో ఎవరున్నారు ఈ ఫ్యాన్లో ఎవరున్నారు ఆ ఫ్యాన్లో ఎవరున్నారు ఆ ఫ్యాన్లో ఎవరు ఉన్నారు మీరు ద్వైతిని అడిగారనుకోండి ఈ ఫ్యాన్లో ఓ ఎలక్ట్రిసిటీ ఉంది ఆ ఫ్యాన్లో ఇంకో ఎలక్ట్రిసిటీ ఉంది ఆ ఫ్యాన్లో థర్డ్ ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీస్ ఆర్ డిఫరెంట్ అని చెప్తాడు ద్వైతి అంటే అలాగే మాట్లాడతాడు లాజిక్తో మాట్లాడేవాడు ద్వైతి కదా అంటే వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా అన్నింట్లోనూ ఒకే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా ఉందండి ఏదో ఓ వైరే పట్టుకొచ్చాం ఇన్ని తిరుగుతున్నాయి ఒకే ఎలక్ట్రిసిటీ అన్నింటిలోనూ ప్రవేశించింది అంటే ఒకే ఎలక్ట్రిసిటీ అన్నింటిలో ప్రవేశిస్తే అన్ని వేర్వేరుగా ఎందుకు కనపడుతున్నాయి దీన్ని స్విచ్ ఆర్పి దాని స్విచ్చి వేసి చూడు వేరువేరు అవుతాయో లేదో అని ఇలాగేదో లాగి చెప్తాడు లేకపోతే అరే ఈ అద్వైతి నెత్తి మీద ఉన్న ఫ్యాన్ ఆపేసేయండి వాళ్ళ లాజిక్ ఇది వాళ్ళు ఏమన్నారంటే జీవులు వేరువేరు కాకపోతే ఒక జీవుడు ముక్తి పొందితే అన్ని జీవులు ముక్తి పొందేసేయాలి అలా అవ్వట్లేదు కాబట్టి జీవులు నానా ఇదో లాజిక్ వాళ్ళ లాజిక్లు ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ లాజిక్ చెప్పేసి అమ్మ ఏమి లాజిక్ చెప్పాము ఈ అద్వైతి కుప్పకూలిపోయేడు లాజిక్ తోటి అనుకుని సంతోషపడుతూ ఉంటారు వీడి చెప్పే సమాధానం వాళ్ళు వినరు సో ఈ ఫ్యాన్లు అన్నీ ఒక్కటే అంటున్నాడుగా వీడు కాబట్టి వాడి నెత్తి మీద ఫ్యాన్ ఆపేసి మిగతా ఫ్యామిలీ అన్నీ చెప్పండి చూద్దాం ఒకటవుతాయో వేరు వేరవుతాయో అప్పుడు వాడే చెప్తాను ఘటం మిథ్యా నేను అన్నాను ఓ సభలో ఇది మీకు చెప్పానో లేదో చెప్పే ఉంటాను ఘట మిథ్య అంటే ఓ తర్కి అన్నాడు ఘటం తీసుకొచ్చి నేను ఎత్తి మీద కొడతాను నీకు అప్పుడు మిథ్య అంటే నేనన్నాను ఘటకు తీసుకొచ్చి మీరు నా నెతి మీద కొడితే గాయమై రక్తం కారుతుంది కానీ ఆ రక్తం కాలింది మట్టి వల్ల గా మట్టి యొక్క దెబ్బ వల్ల గాలిందని నేను అంటా కానీ ఘటం వల్ల గాలిందని నేను అన్న అని చెప్పాను ఇక చేసుకుంటావో చేసుకో ఘట అయం అహం ఘటైన హతహ అని అహం మృదా హతహ అని అంటాను అప్పుడేం చేస్తావు నువ్వు కాబట్టి నువ్వు నా నితి మీద ఘటాన్ని పగలగొట్టి నా గాయం తగిలినా కూడా ఘటం విచ్చయే అని చెప్పాను సో ఎనివే కాబట్టి ఈ పురం ముందు ఎవరున్నారు దీంట్లో ఎవరున్నారు ఎలక్ట్రిసిటీ ఉన్నది ఎలక్ట్రిసిటీ పరిచ్ఛిన్నమా అనంతమా ఎలక్ట్రిసిటీ అనంతము మీరు ఈ పురం గురించి మర్చిపోయి సమాధానం చెప్పండి ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ ఎనర్జీ పరిచ్ఛిన్నమా అనంతమా అనంతము దీంట్లో ఉన్నది ఎనర్జీ ఇప్పుడు అనంతమైన ఎనర్జీ చెన్నది యథార్థంగా నిజంగానే చిన్నదైపోయి దీంట్లో ఉందనేనా చెప్పాలి లేకపోతే ఆ చిన్నదనం ఎనర్జీది కాదు ఆ ఫ్యాను చిన్నది ఉపాధి చిన్నది ఉపాధి యొక్క చిన్నదనము ఉపాధిలో ప్రకటమయ్యే ఎలక్ట్రిసిటీ అన్న మన యొక్క ఆ నామరూప బుద్ధి చేత ఆరోపించబడింది కాబట్టి అనంతమైన ఎలక్ట్రిసిటీయే చిన్నది అయినట్టుగా భాషిస్తోంది ఉపాధి చిన్నది గనుక అనేనా చెప్పాలి అలా చెప్తే వాడు ఒక ఉపనిష ఔపనిషత్తుడు కనబడతాడు కాబట్టి పురి శయనాథ్ ఎన్ని పురములు ఉంటాయి ఎన్ని ఫ్యాన్లున్నా ఎన్ని దీపాలున్నా అన్నింట్లోనూ ఉన్న ఎలక్ట్రిసిటీ ఒకటే వేరు ఎలక్ట్రిసిటీ లేవు ఒకే ఎలక్ట్రిసిటీ వేరువేరుగా ఉన్నట్టు భాషిస్తుంది ఇట్ అపియర్స్ లైక్ దాట్ బేస్డ్ ఆన్ నామాన్ రూప సిమిలర్లీ ఒకే పరబ్రహ్మ అన్ని పురములలో ఉన్నది పురి శయనాథ్ ఇది రెండు అర్థాలు దీని మీద పూజ స్వామీజీ నాకు పాయింట్ అవుట్ చేశారు ఎ వెరీ బ్రిలియంట్ స్టేట్మెంట్ ఆయన ఇది గీత హోమ్ స్టడీలో వచ్చింది కూడా ఆయన అన్నారు ఈ రెండర్థాలు కలిపితే మహావాక్యం అవుతుందన్నారు ఎందుకంటే మహావాక్యం ఏమిటి జీవ బ్రహ్మలకి అభేదాన్ని మహావాక్యం చెప్తుంది కదా సో పురుష అని ఓసారి అని మళ్ళీ అనండి పురుష పురుష మహావాక్యం అయిపోయింది పురుష అంటే పూర్ణం బ్రహ్మ పురుష పురుషయనాథ్ అంటే పురమునందు ప్రకటమవుతో జీవునిగా భావింపబడేటువంటిది పూర్ణమైనది అంటే తత్వమసి అయినది పురుషయనాథ్ జీవభావాన్ని ప్రకటిస్తోంది పూర్ణత్వాత్ బ్రహ్మని చెప్తోంది రెండు ఒకటే కాబట్టి పురుష శబ్దమునందు మహావాక్యం ఇమిడి ఉన్నది అది దాని శబ్దం దాన్ని తీసుకువెళ్ళి మేల్ని ట్రాన్స్లేట్ చేస్తే ఇంక వాటిని ఏమనాలంటారు కాబట్టి పురుషం దేవుడు పురుషుడేం కాదు మేల్లేం కాదు దేవుడు మేవుడు మేల్ అంటే వాడిని చీలాజీ అని అంటారు ఇంకా జెండర్ బుద్ధి పోలేదు వాడికి వాడిని వాడికి జండర్ చీలాది జెండర్ బుద్ధి ఎప్పుడైనా పోతుందా ఎప్పుడూ పోదు మీరు ఈ మధ్యన ఏమైనా వింటే మీకే తెలుస్తుందా సో పోల్ అండి పూర్ణత్వా పురుషయ్య సత్యం తదేవా పరమార్థ స్వాభావ్యాత్ ఇప్పుడు దాన్ని సత్యం అని ఎందుకన్నారంటే అది ఏ పరమార్థము పరమార్థము స్వరూపము కాగలది స్వభావ శబ్దానికి సో ఈ పరమార్థం అంటే ఏమిటో చెప్తారనండి నెక్లెస్ ఉంది నెక్లెస్ ఒక డిజైన్ ఒకటి ఉంది నెక్లెస్ ఒక ధాతువు ఇంకొకటి ఉంది అంటే దర్ మెటీరియల్ ఇప్పుడు మెటీరియల్ ఈజ్ గోల్డ్ డిజైన్ ఈజ్ ఎ పర్టికులర్ షేప్ ఇప్పుడు నెక్లెస్ యొక్క పరమార్థం ఏమిటండి షేపా గోల్డ్ గోల్డ్ అంతే బస్ ఇట్నా